దేవాన్ని ఫారంలోకి వెళ్ళిన స్తోత్రాలు దేవాయసా ఈ సాయంకాల సమయాన్ని దేవాయస్మరస్కితంగా ఉంచి దేవాయసా ఇటువంటి ఆన్లైన్ పేర్ లో మాకు ఇచ్చిన బాగ్యతను బట్టి నీకు వందన స్తోత్రాలు దేవాయసా ఈ రోజు చూడకుండా ఎంతో మరణించారు దేవకాండ సజలెక్కల నుంచి దేవాయస్మ ప్రభావ ఇంత మంచి భాగ్యాన్ని మాకు ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభు ఎవరైతే ఇద్దరు నేను ఉంటానని చెప్పారు మా బట్టి స్తోత్రం మా మా మధ్యలో పాటలు దేవాయస్మ వాక్యము దేవ ప్రార్థన ప్రతి ఒక్కరి దేవాయస్వామి అనుకూలంగా ఉండేటట్టు సాయం చేయండి మా ఎటువంటి దుష్ట రాకుండా సాయం చేయండి మా ప్రభా యశు కృష్ణను గదిస్తున్న మా దేవ ప్రార్థించాలన్న సాయం చేయండి దేవ నీ పూర్ణ మనస్సుతో బలంతో ప్రతి ఒక్క దాంట్లో దేవాణి సేవించే భాగ్యం మాకు దయచేయండి మా ఇంక మేడైన అసం కుమారి నుంచి ప్రతి ఒక్క బిడ్డను పేరు పెడిన దీని ఆశ్రయించి ఇంకా ఆశీర్వాదాలు పొందేలాగా దయచేస్తారని రాబోతున్నాయి నీలోనా కృపామయందు ి విగో నస్తుల సింహాసనం ఇలో సింపజీసి నా విగో నస్తు తుల సింహాసనం రూపామయూడా గుడార స ee apa yamanaguraram samipisi shariya ka argamulanikile namargamulanikile ee nee vaashrayanam nanduna naathino naivasimpadesinanduna <Sessing> ee divo nastutla singhasanam nilo nivasimpadesinamdana vidho nastutla singhasanam cheekati mundi venuguloni kinannu pila chinna tejo maya cheekati mundi venuguloni kinannu pila chinna tejo maya రాజవంశములో యాజకత్వము చేసను రాజవంశములో యాజకత్వము చేసను ఈలోనా నీలో నిలచీ ఆత్మ ఫలములు ఫలిని చుతా కొరకై ఆత్మ పన్నం నన్ను పండించు పైన నిండుగా ఆత్మవర్షం పున్నారించునాడుగా ఆత్మవర్షం పుమ్మారించు నీలో నిసింపజేసి నన్ను ఈ యోగ్యత నీని నాకు జీవకి యోగ్యత నీని నాకు జీవ కీడగా శాశ్వత కృపగా మారిలు ఈ కృపనను విడగా శ్వాశ్వత కృపగా సిస్టర్ ఈ రోజు ఒక ప్రార్థనాంశం ఉంది ఒక బ్రదర్ ఆయన పేరు రామచంద్రన్ ఆ బ్రదర్ కి ఆ నాలుగు ఒక గడ్డ వచ్చిందంట ఆపరేషన్ జరుగుతుంది దేవుడు ఆపరేషన్ సక్సెస్ చేయాలా అలాగే ఆ గడ్డను కూడా వాళ్ళు రిపోర్ట్ అంటే టెస్టింగ్ కి పంపిస్తున్నారంట రిపోర్ట్స్ అన్ని నార్మల్ గా రావాలా ఆయన రక్షణ పొందాలా కుటుంబం అంతా రక్షణ పొందాలా వాక్యమైన తర్వాత ఒక్కొక్కరిగా జ్ఞాపకం చేసుకొని ప్రార్థించాలని ప్రభు పేరుతో మనవి చేసుకుంటున్నాను కదా కాలం కాలం ఎరుగకుంటివి నేను ఎరుగకుంటిని ప్రభు దర్శించిన కాలం అయ్యో నా ప్రజలు అయ్యయ్యో నా ప్రజలు నా జనులు మాట వినిన ఎడల ఎంత మేలు ఎంతెంతో మేలు అయ్యో నా ప్రజలు అయ్యయ్యో నా జనులు నా మాట విని ఎడల ఎంత మేలు ఎంతెంతో మేలు నీవు ఎరుగకుంటివి నేను ఎరుగకుంటిని ప్రభు దర్శించిన కాలం నా తల్లి గర్భములో పిండమునై ఉండగా నన్ను చూచినీ కన్నులు నా తల్లి గర్భములో పిండమునై నన్ను చూచినీ కన్నులు నియమింపబడిన దినము దినములొక్కటైనా కాకమును పెళ్లికితమాయని కాకమును పెళ్లికితమాయని నీవు ఎరుగుకుంటివి నేను ఎరుగుకుంటిని ప్రభు దార్శించిన కాలం ప్రభు దర్శించిన కాలం అయ్యో నా ప్రజలు అయ్యయ్యో నా జనులు మాట విని న ఎడల ఎంత మేలు ఎంతెంత మేలు దీవాణి తలంపులు నాకు ఎంత ప్రియమో వాటి మొత్తం ఎంత గొప్పది దీవాణి తలంపులు నాకు ఎంత ప్రియమో వాటి మొత్తం ఎంత గొప్పది kentuna nenu tekkinuna isuga kante yeku vayene isuga kante yeku vayene neevu yerigukunti vi nenu yerigukuntini prabhu darshinchina kalam prabhu darshinchina kalam అయ్యో నా ప్రజలు అయ్యయ్యో నా జనులు నా మాట విని ఎంత మేలు ఎంతెంతో మేలు ఎంత మేలు ఎంతెంతో మేలు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు కలుగునుగాకాన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు కలుగునుగాకా ఇష్టలైనా నీకు ఇష్టలైనా మనుషులకు భూమి మీద సమాధానము ఇష్లైనా నీకు ఇష్ ఈ మనుషులకు సమాధానము భూమి మీద సమాధానము నీవు ఎరుగుకుంటివి నేను ఎరుగుకుంటని ప్రభు దర్శించిన కాలం ప్రభు దర్శించిన కాలం అయ్యో నా ప్రజలు అయ్యయ్యో నా జనులు నా మాట వినిన ఎడల ఎంతో మేలు ఎంతెంతో మేలు అయ్యో నా ప్రజలు అయ్యయ్యో నా జనులు నా మాట విని ఎడల ఎంత మేలు ఎంతెంతో మేలు నేను ఎరుగుంటిని దేవుడు ఆపరేషన్ లో సక్సెస్ ఇవ్వాలా ఆ గడ్డని టెస్టింగ్ కి పంపిస్తారంట ఆ రిపోర్ట్స్ కూడా దేవుడు నార్మల్ చేయాలా ఆయన రక్షణ పొందాలా కుటుంబం రక్షణ పొందాల పేద మీరు వాక్యం షేర్ చేసుకోండి మీ ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకుంటారని చెప్తున్నాను స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవా జీవం గల ఏసయ్య నీకెంతో వన్నాాలి తండ్రి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా నికే వన్నాళ్ళు ఈ గడిచిన కాలం కాచి కాపాడినైనా మీ కృపలు మమ్మల్ని భద్రపరుచుకున్నారు దీనివంతా మీరు మాకు సహాయ కలిగొన్నారు నేను అడుగడుగున మీ కృపలు మాకు తోడించినారు మీకు సన్నిధి మాకు తోడించి సురక్షితం మా గృహాలు చేర్చినారు ఈ రాతి కాల సమయంలో మీ ప్రియులందరితో కలిసి ప్రభా తండ్రి నిన్ను స్తులాగన ఘనపరిచలాగినా మీకు స్వరం విన్నగా మీ అందరం సిద్ధపడి ఉండగా ప్రభావ మీరు మాట్లాడండి మా హృదయాలు సరి చేయండి ప్రోవా మాలో ఇంకేమైనా బలహీతలు ఉంటే మీకు ఆయాసకరమైన జీవితం ఉంటే వాటిని క్షమించండి మీ సరైన ఒప్పుకుంటున్నాం ప్రోవా తండ్రి మీకు పరిశుద్ధిలో నడిపించండి ప్రోవా నూతనమైన పరిశుద్ధ అభిషేకం మాకు అందరికీ అనుగ్రహించండి వాక్యములని సత్యాన్ని గ్రహించలాగిన మా ఆత్మీయులై తలపండి ప్రభావ మీరు మాతో మాట్లాడి మహింపందండి హేస్తు క్రీస్తు పరిశుద్ధ నామముల ప్రార్థిష్టం తండ్రి ఆమె ఈరోజు ఆ ఆత్మీయ సామర్థ్యం కలిగిన సేవకుడు అనే అంశం గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను కాబట్టి ఆత్మీయ సామర్థ్యం కలిగిన ఒక సేవకుడు కాబట్టి ఆత్మీయ సామర్థ్యం అంటే ఆత్మీయ దశలో ఎదిగి దేవుని శక్తి కలిగి ప్రభు కొరకు ఏం చేయాలా నిలబడే వాళ్ళు అలాంటి బలమైన సేవ చేసేవాళ్ళు పాత నిబంధన కాలంలో ప్రవక్తులు ఉన్నారు కాల శిష్యులు ఈ చివరి కాలంలో మనము కూడా ఉన్నాం కాబట్టి అలాంటి సామర్థ్యం కలిగి మనము ఆయన కొరకు సేవ చేయగలమా ఒకవేళ అలాంటి సేవ చేయాలంటే మనం ఏ రీతిగా ఉండాలా మన జీవితము ప్రభుకు ఏ రీతిగా ఉండాలా అనే అంశాల గురించి నేను మీతో ధ్యానించాలని ఇష్టపడుతున్నాను కాబట్టి మొట్టమొదటిగా మనం అర్థం చేసుకున్నప్పుడు పాత నిబంధన గాని కొత్త నిబంధన కాలంలో ప్రతి దేవుని సేవకుడు ఆయన కొరకు వాళ్ళ జీవితాలను సంపూర్ణంగా ప్రాణార్పంగా పోయబడిన వాళ్ళు కాబట్టి శతాబ్ద కాలం నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎంతో మంది గొప్ప గొప్ప దైవ ఉన్నారు అపోస్తులు ప్రభక్తులు వాళ్ళ జీవితాలు త్యాగం చేసుకొని వాళ్ళంతా కూడా ప్రభు కొరకు ప్రాణార్పంగా పోయబడి ఎన్నో ఆత్మలు రక్షించగలిగినారు వాళ్ళకి ఎదురయ్యే ఎన్నో సోదలు వచ్చినాయి అవమానాలు కూడా లెక్క చేయకుండా చివరి వరకు వాళ్ళు ఆయన కొరకు వాళ్ళ జీవితాలు త్యాగం చేసుకొని ప్రభు కొరికి జీవించిన వాళ్ళు అలాంటి గొప్ప సేవకులు అలాంటి గొప్ప గొప్ప దైవ జన్లు పాత నిబంధన కాలంలో ఉన్నారు క్రొత్త నిబంధన కాలంలో ఉన్నారు ఈ చివరి కాలంలో కూడా ఉన్నారు కానీ ఈ రోజు దేవుడు మనకు ఆ విషయం ఎందుకు జ్ఞాపం చేసుకుంటే ఆ స్థితికి మనం ఎదగాల అని మన ప్రభుత్వ జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఈ రోజు మనం అర్థం చేసుకుంటే సంఘాలు మనం చూడాల ముఖ్యమైన మనం అర్థం చేసుకుంటే ఎన్నో సంఘాలు ఉన్నాయి ఎన్నో ఆ యంత్రాంగా ఎన్నో ఉన్నాయి ఎన్నో విధాలుగా ఉన్నాయి ఎన్నో డైనమిన్షన్స్ ఉన్నాయి ఎన్నో ఉన్నాయి కానీ దేవుడు చూస్తున్నాడు అక్కడ పశుధాత్మ నడిపింపగలిగిన మనుషులు దేవుని సేవకులు విశ్వాసంతో నిండిన హృదయంతో ప్రార్థించే సేవకులు సంపూర్ణంగా ఆయన కొరకు సమర్పించుకొని దేవుని శక్తి కలిగి తగ్గింపు జీవితం కలిగి దేవుని మహిమలో ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చే వారి కోసము ఆ ఆ దప్పిక కలిగి వెతికే వాళ్ళు ఎవరున్నారని దేవుడు చూస్తున్నాడు దేవుని కొరకు సంఘాన్ని మన్నించే దైవజనులు ఎవరున్నారు నా కొరకు నిలబడే వాళ్ళు అని ప్రభువు ఎంతగానో ఆశతో చూస్తున్నాడు ఈ రోజు కాదు అనేక పర్యాల నుంచి ఆయన చూస్తున్నాడు కానీ ఎంతో మంది వాళ్ళు వాళ్ళ జీవితాల్లో అట్లా సమర్పించుకొని సేవ చేసిండు ఈ చివరి కాలంలో చూడండి అలాంటి దేవుని కొరకు సంఘాన్ని మండించే సేవకులు ఉన్నరా చూడండి ఎందుకంటే ఈ రోజు మనం అర్థం చేసుకుంటే ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో ప్రదేశాల్లో మనం చూస్తే ఈరోజు దేవుని సేవకులు దేవుని ఎంతో మంది ఒకప్పుడు గొప్ప సేవ చేసిన వాళ్ళు కానీ ఈ రోజు వాళ్ళు చేయలేని స్థితులు ఉన్నారు దేవుని ఆయన హృదయం ఎట్లా వేదంతో కనిపిస్తుంది ఈ రోజు ఎందుకంటే ఎందుకు ఈ విషయం ప్రభు మనకు చూపిస్తున్నప్పుడు ఎంతోమంది దేవుని సేవకులు వాళ్ళకి ఎంతోదన ఆశ ఉంటది వాకింగ్ ప్రకటించాలని దేవుని సేవ చేయాలని వాళ్ళతో పాటు కలిసి పరిచర్ చేయాలని ఎంతో ఆశ ఉంది కానీ అలాంటి వాళ్ళు అట్లనే ఉండిపోతున్నారు సంఘాల్లో వాళ్ళకి అవకాశం లేకుండా వాళ్ళు ప్రోత్సహించకుండా అట్లనే వాళ్ళు వాళ్ళ జీవితాల్లో వినిపోయేవారు లాగున్నారు గాని దేవుని కొరకు నిలబడాలనే ఆసక్తి కలిగినా గాని వాళ్ళు ప్రోత్సహించే స్థితిలో లేరు కాబట్టి అలాంటి వాళ్ళు ఎంతకాలం కాలం రీతి ఉంటారు కాబట్టి దేవుడు ఎందుకు మనకి ఈ విధానాలు చూపిస్తున్నాడు ప్రభు చెప్పిండు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నాడు తర్వాత నమ్మిన వారి శిష్యులుగా చేయమన్నాడు కాబట్టి ఈరోజు ఎంతో మంది శిష్యులుగా తయారు చేస్తున్నారు సేవకులు విశ్వాసాలను తయారు చేస్తున్నారు కాని శిష్యులుగా తయారు చేస్తలేరు ఆత్మీయ ఆత్మీయ జీవితంలో వాళ్ళని ఎదిగింపజేసి ఒక గొప్ప దైవ వాళ్ళని దేవుని వాక్యములు బలపరిచి వాళ్ళని ఈ లోకంలో వదిలిపెడితే ఎలాంటి సేవ చేయగలరు వాళ్ళు ఏ రీతిగా అనేకులు మండింపగలరు ఎంతో మంది ఆత్మరక్షణ అడిగించగలరు ఇది ప్రభు చెప్పిన విధానం కానీ ఈ రోజు ఆ రీతిగా లేదు కాబట్టి మనం ఎందుకు ఈ రోజు మనం ఇట్లా అర్థం చేసుకుంటాం దేవుని సంఘాన్ని మండించే సేవకులు ఈ చివరి కాలంలో మనం పాట పాడుతున్న ఒక పాట కడవరి కాలంలో ఈ కోతాకాలంలో అంత్యకాలంలో ఆయన సన్నిధి మనకు ఉండాల చూడండి అనేకులు మనం మండింప చేయాలా అనేక హృదయాల్లో వాళ్ళ ఆసక్తి మనం రేపాలా ఎందుకంటే ఒకప్పుడు ఎంతగానో ఆసక్తి ఉంది వాళ్ళకి కానీ మనం ఎప్పుడైతే మనం వాళ్ళని ప్రోత్సహిస్తామో తిరిగి ఆయన కొరకు రోషంగా నిలబడతారు ఒకటి నేను గమనించిన ఏంటంటే ఎవరు పడిపోయిన సేవకులు తిరిగి లేవటం అంటే పడిపోవటం అంటే ఏదో వాళ్ళు ఏదో తప్పు పనిచేసిన కాదు కాబట్టి ఎన్నో సమస్యల్లో కష్టాల్లో ఉండి ఆర్థిక ఇబ్బందుల వల్ల సమస్యలతోని ఉండి ఈ కష్టాలు ఎందుకు అని అనుభవం పూర్వకంగా వాళ్ళు రుచి చూడకుండా అట్లా ఉన్నప్పుడు ఎందుకు ఈ అని చెప్పి దేవుని మీద నిరుత్సాహపడి విశ్వాసములు కోల్పోయి అలాంటి వాళ్ళు ఉంద దేవుని ప్రేమ ఉంటది కానీ అలాంటి వాళ్ళు నిస్సాస్థితిలో ఉన్నారు ఈ రోజు కాబట్టి అలాంటి వాళ్ళని మనం ప్రోత్సాహిస్తే వాళ్ళు లేచి నిలబడితే గంభీరమైన సేవ చేయగలరు నేను చాలా మందిని చూసిన వాళ్ళని ఈ మధ్య కాబట్టి మనం అలాంటి సేవ చేయాలా అలాంటి సేవకులుగా మనం తయారు కావాలా కాబట్టి మనము మన హృదయము ఎట్లా ఉండాలా ప్రభు పట్ల అనేది మనం అర్థం చేసుకోవాలా ఏ రీతిగా అన్నప్పుడు చూడండి దేవుని కొరకు వెతికేవాళ్ళు ఆయన నశించుకున్న దాన్ని వెతికి రక్షించిండు వెతికి రక్షించండి ఆయన కాబట్టి ఎక్కడ నశించిపోయిందో ఆయన వెతికిండు మనం కూడా కప్పుడు నశించిపోయిన వాళ్ళమే ఆయన వెతికిండు మనం రక్షించుకున్నాడు ఆయన రక్షణ ప్రాణాలతో మనల్ని ఏర్పరచుకున్నాడు ఏమి పనికిరాని వాళ్ళం మనమంతా వెంట కుప్పలో ఉన్న వాళ్ళం మనమంతా కానీ ఆయన అమూల్యమైన కృప ద్వారా మనందరూ రక్షించిండు పిలుపుకి యోగ్యం కాదు మనం అయినా కాని ఆయన పిలుచుకున్నాడు ఏ ఏ యోగ్యత లేదు మనకి ఆయన అంతగా ప్రభు మన కొరకు తన జీవితాన్ని ఇచ్చి మనకు ఆ ప్రధాన యాజకుడు అనే స్థానాన్ని ప్రభు మనకిచ్చిండు ఆయన మరణం ద్వారా అలాంటి యాజకుడు ఏ రీతిగా ఉండాలా తీవ్రమైన నెమ్మది వేడితో అన్నిటి కొరకు మనం అనేకులు మనకు తీవ్రమైన వేడి నెమ్మదిగల వేడి చూడండి ఒకసారిగా వేడి పుడితే ఏమంటది అది కాలిపోతుంది నెమ్మది నెమ్మదిగా వేడి కలిగిస్తే అది కరిగిపోతుంది కాబట్టి ఆ వేడి ఎక్కువైతేనే అది కరిగించలేదు అన్నట్టు బంగారం కూడా అంతే కదా అది నెమ్మదిగా ఆ ఫస్ట్ వేసినప్పుడు మెల్లమెల్లగా అది అది ఎక్కువైతే వేడి అయిపోయింది మస్ట్ మాల్యం అంతా పోతా అప్పుడు సంపూర్ణంగా సువర్ణంగా తయారైతూ ఒక్కసారి మంటలు కాదు అది విధానం అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకున్నాం అంటే ఈ లోకంలో అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని ఏ రీతిగా మనము ప్రభు తొట్టు అనే విషయం మనం ప్రభు చూపిస్తుండ్రు అలాంటి వాళ్ళు కూడా మనం కరిగించాలా వాళ్ళ హృదయాలు కరగబడాలా పాతి గుండెలు తొలగిపోవాలా మాంసపు గుండెలాగా తయారు కావాలా కాబట్టి కఠిన హృదయాలు కూడా మనం పిండి చేయగలం లాస్ట్ టైం రేణు కసిస్తారు ఒక వాక్యం చెప్పారు నువ్వు పర్వతంలో పోలి కక్కులు పెట్టిన నుడిపిడి మానుగా నేను నియమించున్నానన్నా కాబట్టి అదే వాక్యం నేను కొన్ని వారాల నుంచి నేను ధ్యానిస్తున్నా దానికి నోట్స్ అన్ని నేను రాసిపెట్టుకున్నాను కానీ ఆ రోజు దేవుడు అది జ్ఞాపకం చేసిన తిరిగి మళ్ళీ అంటే మనం ఎలాంటి వాళ్ళం దేవుడు మనకి ఇచ్చిన సేవ ఎలాంటిది అది యొక్క జ్ఞాపకం చేయబడుతుంది అలాంటి ఆ రీతిగా దేవుడు మనం పెట్టిండు కానీ కొండలు మనం పిండి చేయగలుగుతున్నావా కొండలాంటిది రాతి గుండె మనము మెత్తని హృదయాగా చేయగలుగుతున్నమా మన బోధలో గాని మన సేవలో గాని ఆ రీతిగా ఎందుకంటే ఆ రీతిగా ఉన్నారు మనుషులు అలాంటి రాతి గుండెలు ఉన్నారు క్రూరమైన హృదయం కలిగి ఈ లోకపు విధానం దృష్టి మనుషులు క్రూరమైన మృగాలు కలిగి ఉన్నారు అంత భయంకరమైన ఒక్కరి జనము ఆ జనుల మధ్య మనము దేవుని వాకిని పట్టుకునే జ్యోతుల వలే ఉన్నాం కాబట్టి అలాంటి వాళ్ళని మార్చాలంటే ఎంతగా నువ్వు నువ్వు దాన్ని సహించాలా ఎంతగా నువ్వు భరించాలా అనే విషయం మనం అర్థం చేసుకోవాలా చూడండి దేవుడు కూడా తన మహిమ కొరకు ఒక బలమైన సేవ బలమైన సాక్ష్యాన్ని తన నామం కొరకు అన్ని జనుల మధ్య లేక ఈ లోకం అంతటా కాబట్టి అందరూ అది ప్రభావితం చేయాలంటే చీకటి శక్తులను పూర్తిగా వాటి సంపూర్ణ వాటిని ఓడించాలా వాటి మీద విజయం పొంది వాటి జయించి అనేకుల్ని వాటి భార్య నుంచి కాపాడే వాడుకోగలిగిన స్త్రీలు గాని పురుషులు గాని కొద్ది మందిగానే ఉన్నారు ఒక చిన్న శేషమే కాబట్టి అప్పటికి ఇప్పటికొకటే కొంచెం చిన్న గుంపే ఉంటారు ఎప్పుడు కానీ ఆ గుంపులో మనం ఉండాలా వాక్యం చెప్తుంది కాబట్టి కొద్దిగా ఉన్నారు ఈ రోజు కూడా కొద్దిగానే ఉన్నారు అయితే దేవుని దేవులు పొందుకున్న అనేక మంది ఉన్నారు దేవుడి నుంచి ఆశీర్వద పొందుకున్న వాళ్ళు ఆయన నుంచి ఎన్నో విధాలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో కానీ ఆయన కొరకు ప్రయాస పడే వాళ్ళు కూడా తక్కువే ప్రయాసము అనే పదానికి వచ్చేవారికి మెల్లగా జారుకుంటారు ఎందుకంటే సేవ అంటే ఒక ఒక పాశ చెప్తుండు ఆయనకు వెహికల్ లేదు కానీ ఆయనకు ఆశ ఉంది సేవ చేయాలని కానీ వాళ్ళ దగ్గర పోయేటోడంట పోయి కుక్క అన్నం తింటుంటే కుక్క ఏం చేస్తుంది అక్కడ కూర్చుంటది ముద్దేస్తే తినాలని చెప్పి అది ఆ యజమానం వైపు చూస్తూ ఉంటది అది తినే దాని చూపి చూస్తూ ఉంటది ఎప్పుడు వేస్తే అది తినాలని ఆశ ఉంటది ఆ రీతిగా పాపం అని చెప్తుంటే నేను కాబట్టి వాళ్ళు ఆ రీతిగా ఆయన దగ్గర ఉంటే సేవ బోధం ఇప్పుడు పోదాం అప్పుడు పోదాం అని చెప్పేటోళ్ళు వాళ్ళు సేవక బోధం కాబట్టి తర్వాత కొంచెం పైన పోదాం కొంచెం నిద్రపోయినాక పోదాం కొంచెం రెస్ట్ తీసుకున్నాం అని చెప్పేటోళ్ళు అంట అని ఎంతగా బాధపడుతుండే కానీ దేవుడు ఆ అనుకోని రీతిగా అతను దేవుడు కార్యం చేసి ఒక కొత్త వెహికల్ ప్రభు ఆయనకి ఇచ్చిండు ఇప్పుడు గంభీరంగా సేవ చేస్తున్నా ఆయన నాతో పాటు సేవ చేసిన వాడు ప్రోత్సహించాలా అలాంటి సేవకులు మనం వాళ్ళకి సపోర్ట్ చేయాల మనం మనం అనేకులు మనం సపోర్ట్ చేయాల సేవకుల్ని ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళు అదే స్థితిలో ఉన్నారు అలాంటి వాళ్ళు మనం ప్రోత్సాహిస్తే గొప్ప సేవ చేస్తారు వాళ్ళు ఒక గొప్ప దైవ ఉంటారు వాళ్ళు అనేక జీవితాలు మన్నింపగలరు చూడండి అలాంటి ప్రేమామయుడు మన ప్రభు అర్థం చేసుకున్నప్పుడు మనం చూడాలా ప్రతి విషయంలో మనం చూడాలనే విషయం ప్రభు చెప్తుంది కానీ దేవుని దీవుని పొందుకున్న వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు ఆస్తులు పొందుకున్న వాళ్ళు దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప అద్భుతాలు చేసిండు కదా ప్రతి జీవితంలో చేసిండు కానీ ఆయనతో కలిసి దేవునితో కలిసి ప్రయాస పడే శేషం అది మటుకు కొంచెంగానే ఉంది కొంచెంగానే ఉంది కాబట్టి ఎందుకు మనం ప్రయాస అలాంటి వాడుకునే వాళ్ళు దేవుని కొరకు నిలబడే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఒక పాత నిబంధన కాలంలో ఒక వాక్యం మనం తీసుకుంటే గిద్దు గురించి మనం చూస్తాం బైబుల్లో న్యాయాధిపతులు కన్ను ఆరోగ్యంలో మనం చూస్తే అక్కడ ముప్పై మంది సైనికులు ఉన్నారు కానీ వారిలో మూడు మంది మాత్రమే యుద్ధానికి మరి మిగతా ఏమైపోయినారు అంటే మిగతా వాళ్ళు ఏమైపోయినంటే ఒక కులువు ఇచ్చిన దేవుడు అక్కడ అది ఇప్పుడు మనం చెప్పడం అంత సమయం లేదు కాబట్టి కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక చిన్న గుంపునే ఉంది కానీ మెజర్ పెద్ద గుంపు ఉంది కాని కానీ కొంతమందినే దేవుడు ఆ అమ్మ ఒక మిధ్యానుల మీదకి యుద్ధానికి పంపించింది దేవుడు మూడు మంది మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళి వాపసు చూడండి ఇది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక చిన్న శేషమే ఉంది కాబట్టి అక్కడ మనం ఉన్నవా లేదా కాబట్టి క్రైస్తవ జీవితము ప్రతి యుద్ధం లాంటిది నువ్వు ఒక యుద్ధంలో ఉన్నావు ప్రతి రోజున ఒక యుద్ధంలో సమస్యలోనే యుద్ధం ప్రతి దశలోని యుద్ధంలోనే ఉన్నావు నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ యుద్ధం ఉంది నీ చుట్టూ కానీ నువ్వు ఏ రీతిగా దాన్ని కొనసాగించుకోవాలా ఏ రీతిగా వాటిని జయించి ప్రభు కొరకు మనం నిలబడాలా ఇవన్నీ చిక్కులు ఇవన్నీ చిక్కులు వస్తూ ఉంటాయి నువ్వు ఒక మంచి మార్గం తీసుకొని రావాలంటే నీకు అటంకులు ఉంటాయి వాటిని నువ్వు షేధించుకోవాలా అవి నేను ఎప్పుడు కూడా అంటే ఆ ఒక విషయం నేను చెప్పాలా మీకు అవి ఎట్లుంటాయి అంటే నువ్వు మధ్యలోనూ అనుకో నీ సరౌండింగ్ మొత్తం మీద త్రీ డిగ్రీస్ అంటారు అంటే ప్ర నుంచి ఒక్కసారి నీ మీద పడితే ఎట్లుంటది అట్లా ఉంటది అన్నట్టు అవి పొంచి ఉంటే అట్లా నిన్ను పోని ఆటంక పరిస్థితే నీకు ఆ రీతిగా అయినా నువ్వు వాటి మీద దేవునికి విజయం ఇస్తావు ఎందుకంటే శత్రు బలం మీద నీకు అధికారం ఇచ్చే ప్రభు కాబట్టి అధికారం మనం వాడాలా ఆ వాక్యం గ్యాప్ కనుకొచ్చినప్పుడు వాటి మీద విజయం పొందుతావు శ్రమ ఉంటుంది మనకి కదా దుఃఖం వస్తుంది దశలో వేదన ఉంటది కాబట్టి హృదయం నలుగుతా ఉంటది కాబట్టి ఇవన్నీ మనకి తప్పవన్నట్టు కాని ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాలా నువ్వు ఆయన కొరకు ప్రతినిధివి ఈ లోకంలో నువ్వు రక్షింపబడ్డవాళ్ళు నీ హృదయంలో ప్రభువునుడు దేవునికి అగ్నిని లో ఎప్పుడు మండుతూనే ఉండాలా చూడండి ఈరోజు ప్రభు చెప్తారు కదా ఏ దాసుడు మెలుకోగుంటాడో వాడికే బహుమానం ఇస్తాను అని తిరిగి వచ్చినప్పుడు ఏ దాసుడు మెలుకునడో వాడికే బహుమానం ఇస్తానాడు కాబట్టి మెలుకుగొనంటే ఏంటి ఏం చెప్పిన ప్రభు అనే రాఖడు సంబంధించిన సూచనలు ఏదిద్దుకుని అది నువ్వు మెలుక్కగలిగి వాటిని గ్రహించి నువ్వు అర్థం చేసుకుని అనేకులు హెచ్చరిస్తూ ప్రభులోకి నడిపించటమే ఒక చిన్న శేషం కాబట్టి తన గొప్ప నామమును ప్రస్తుతం ప్రపంచమంతా అది నిమి అది ఎంతో మంది ఆయన నామాన్ని అవమానపరుస్తున్నారు కాబట్టి ఆయన అనేకులు మన ద్వారా అనేకుల ద్వారా ఆయన నామాన్ని ఘనపరచాలనుకుంటున్నాడు కానీ అలాంటి ఆత్మీయ సామర్థ్యం మనుషుల ప్రభు ఒక కనుదృష్టి ఈ లోకమంతా సంచరిస్తుంది ఎవరు నిలబడతారు నా కొరకని కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలా అందుకే ఏహెచ్కెల్ గ్రంథం ముప్పై ఆరు ఇరవై మూడు వచ్చినాలో మధ్య మీరు దూషింపబడిన గాని నా ఘనమైన నామము నేను పరిశుద్ధపరచదును వారి ఎదుట మీ అందు నేను నన్ను మయమపరుచుకున్నది అనగా నేను ప్రభుకి యోహో అని వారు తెలుసుకుందా అంటే ఎవరు తెలుసుకుంటారు ఈ మాట ఏసు దేవుడు ఎందుకు చెప్పిండు ఆ వాక్యంలో ఒక వాగ్దానం ఉంది ఆ వాగ్దానము ఒక కండిషన్ మీద ఆధారపడింది ఏంటంటే అన్ని జనులు దేవుడిని తెలుసుకోవాలా నిజమైన దేవుడి దేవుడు తెలుసుకోవాలంటే అది ఒక కండిషన్తో కూడింది ఏంటంటే అది ఆయన తన ప్రజల జీవితాల్లో పరిశుద్ధ పరచుకున్నప్పుడే జరుగుతుందంట వీళ్ళు దేవుని బిడ్డలు వీళ్ళు నిజంగా ప్రయసు ప్రభు బిడ్డలు అన్ని మన జీవితంలో అది జరిగినప్పుడే అన్ని జనులు అప్పుడు తెలుసుకుని నిజంగా ఈయన యోహవ నిజంగా ఈయన దేవుడే అని అది మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటది మన ఆత్మీయ జీవితం మీద ఆధారపడి ఉంటుంది నువ్వు చేసే పరిచయం మీద ఆధారపడి ఉంటది కాబట్టి ఆయన నామము భయమరచబడాల ప్రతి దశలో కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలా అందుకే పాత నిబంధన కాలంలో నుంచి ఒక వాక్యం మనం చూస్తున్నాం లేవకాఖాండంలో నుంచి ఆరో అధ్యాయము పదకొండవ వచ్చిన నుంచి ఒక వాక్యం మనం చూస్తున్నాం లేవకాండము ఆరో అధ్యాయము లేవకాండం ఆరో అధ్యాయం పన్నెండవ వచ్చినముదాం బలిపీటం మీద ఆ గిట్టిని అది ఆరిపోకూడదు కాబట్టి బలిపీఠం అంటే మీకు తెలుసు పాత నిబంధన బలిపీఠం ఉంది కాబట్టి కృత నిబంధనకు వచ్చేవరకి నీ బలిపీఠం హృదయ బలిపీఠం నీ హృదయమే బలిపీఠం కాబట్టి ఆ బలి ఆ బలిపీఠము ఎట్లా ఉంది అన్నప్పుడు మనం అర్థం అది అగ్ని మండుచునే అది ఆరిపోకూడదంట ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యములను ఉంచి సమాధాన బలి పశువు కొవ్వును దరింపవలను యాజకుడు చేసే పని అది ప్రతి యాజకుడు ప్రతి దేవుని సేవకుడు పాత నిమధన కాలంలో లేవు అది క్రొత్తగా పాతవి గతించిన సమస్తం క్రొత్తవేని ఏంది కొత్తది నీరు ఉదయమైన బలిపీట మీద ప్రతి దినం నువ్వు అనేకరకు బలి అర్పణలు చేయాలంటే ప్రార్థన జీవితం బలి అర్పణలు అంటే ప్రార్థన జీవితం కదా కాబట్టి అది మనం అర్పించాలంట అంటే మన ప్రభు అది మనం అర్థం చేసుకోవాలా మన ప్రభు కూడా ఆయన ప్రార్థించేవాడు ఉదయమంతా దేవ సేవ చేస్తు ఎప్పుడు ఆయన కాలిగి లేడు ఎప్పుడు తండ్రితోనే సంభాషించడా ప్రార్థన ఉన్నవాడు ఆయన కాబట్టి దేవుని సేవకుల్లో కూడా ప్రార్థన జీవితం ఎంతో ప్రాముఖ్యమైంది అనే విషయం మనం అక్కడ అర్థం చేసుకుంటున్నాం కాబట్టి అది ఎలాంటి ప్రార్థనకు సంబంధించింది అన్నప్పుడు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో ఎలాంటి బలి అర్పణ మనం చూస్తూ ఐదో వచ్చినాం ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూల మాకు ఆత్మ సంబంధమైన బలు అర్పించటకు పరిశుద్ధ యాజకులుగా మీరు సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్చున్నారు కాబట్టి మొదటి పాయింట్ ఏముంది అక్కడ మీరు ఆత్మ సంబంధమైన బలు అర్పించే యాజకులు కాబట్టి మనం అంతా ఏంటి ఆత్మ సంబంధమైన బలు అంటే ప్రార్థన విజ్ఞాపనలు అనేకులు పాపముల గురించి తెలియజేయటం పర్షుధాత్మ ఏం చేస్తాంట ఆయన నీతిని గుర్చి పాపముల గురించి తీర్పుని గురించి మీకు మిమ్మల్ని ఒప్పుకొని కాబట్టి దేవుని ఆత్మ నింపబడిన ప్రతి ఒక్కరు ఈ మూడు నువ్వు సేవలు కనిపించాలా పాపము గుర్చి నీతిని గుర్చి తీర్పుని గుచ్చి నువ్వు పాపం నుంచి వదల అను అని నువ్వు ను మంత్రులుగా ను నువ్వు నీతి మంత్రులుగా నువ్వు జీవిస్తే ప్రభుకు జీవిస్తావు కానీ ను నీతి ను నువ్వు లేకపోతే నీకు శిక్ష ఉంటది కాబట్టి నీ తీర్పు ఉంటది అది మనం చెప్పాల మనుషులకి కాబట్టి ఇక్కడ యాజకుడు ఏం చేయాలన్నప్పుడు చూడండి కాబట్టి పదమూడవచనంలో బలిపీఠ మీద అగ్ని నిత్యము మండుచుండవాలను అది ఆరిపోకూడదు అది ఎప్పుడు కూడా నీ జీవిత నీలో దేవునికి అగ్ని నీలో మండుతూనే ఉండాలా దేవుని యొక్క యాజికులు లేక దేవుని సేవకులు లేక దేవుని మధ్యవర్తులు అంటే దేవునికి ప్రతినిధిగా ఉన్న మనం సంపూర్ణంగా దేవుని కొరకు బలమైన ఒక ప్రాణార్పముగా మనం అర్పించబడాల మన ప్రభు కూడా అర్పించబడిపేసిలక రాసిన పత్రిక ఐదవ దేవుడు రెండవ వచ్చినంలో క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళమ సువాసన ఉండటకు తాను దేవునికి బలిగాను అర్పణముగా అర్పించుకున్నాడు అలాగనే మీరు ప్రేమగాలి కాబట్టి దేవుని యాజకులు ఎట్లాంటి ప్రేమ కలిగి ఉండాలనేది నేను ఒక వాక్యం చూసి నేను ముగిస్తా సంపూర్ణంగా దేవుని కొరకు మన సమ ప్రాణార్పంగా మన జీవితాలు అర్పించుకోబడాలా ఏస్తు ప్రభు చూడండి ఆయన కొరకు పగలు రాత్రి ప్రతిరోజు కాబట్టి ప్రతి క్షణం మనం అలాంటి ఆత్మ కలిగిన జీవితాలు మనకు కలిగి మనం ఉండాలా నిర్లక్ష్యమైన జీవితాలు మనకు వద్దు కూడా మన నిర్లక్ష్యంగా ఉండొద్దు ఒకవేళ ఒకప్పుడు ఉంటే నిర్లక్ష్యంగా ఆయన ఆయన మాతో మాట్లాడుకుంది మనకు అనేకమైన విషయాలు బయలుపరచుకొని మన ఆత్మీయస్థితి కూడా మెచ్యూరిటీ కావాలా ఇంకా ఒక దశ నుంచి ఒక దశకు మన ఎదగాల మళ్ళ ఎన్నో బలహీతలు మనం చెక్కబడుతున్నాం కానీ చిక్కబడ్డం అది బలహీనుడు చెప్పడానికి కూడా వీలేదు ఎందుకంటే ప్రతి ఒక్కడు ఆ బలహీతల నుంచి విజయం పొంది ముందుకు పోతేనే ఉండాలా కొంతమంది చిక్కబడతారు కొంతమంది విజయం పొందు ముందుకు వెళ్తారు మళ్ళీ కొంత ఆగిపోతారు కానీ మనం మటుకు శాశ్వతంగా ఆయన నామాన్ని మనం మయంపరచాలంటే మనం ముందుకు వాటిని షేదించుకొని పోతూనే ఉండాలా నీకు సమస్యలు ఉండొచ్చు నీకు కష్టాలు ఉండొచ్చు నీకు బాధ ఉండొచ్చు నీకు రోగం ఉండొచ్చు ఏమన్నా ఉండొచ్చు ఏమన్నా గానీ నీలో అగ్ని ఆరిపోవద్దు నీలో దేవుని అగ్ని మండాల నీలో అగ్ని మండితే అనేకులు నువ్వు చేయగలవు అలాంటి సామర్థ్యం ఆత్మీయ జీవితాన్ని ప్రభు ఇచ్చిండు కాబట్టి నువ్వు అది ఎట్లా వాడుకుంటు అది నీ జీవితం ఆధారపడి ఉంటుంది ఆయన ఆయన నీ ద్వారా ఎన్నో అద్భుతాలు చేయాలని అని ఉన్నాడు చేస్తాడు కూడా కాబట్టి మన జీవితాల్లో నిర్లక్ష్యంగా ఉండడానికి వీలేదు దేవుని సేవకులు ప్రతి ఒక్కరిని ఆత్మీయ జీవితంలోకి నడిపించాలా కాబట్టి ఊర్లలో పోతే ఆత్మీయ జీవితం అంటే ఏంది బెదర్ అడుగుతున్నారు మనుషులు ఆత్మ సంబంధమైన దేవుని సహసంగా జీవించాలంటే ఆత్మ సంబంధం అసలు ఆత్మ అంటే ఏంది చూడండి ఎంత అమాయకంగా ఉంటే ఎంత దుఃఖం అనిపిస్తుంది అలాంటి సంఘాలను ఇప్పుడు పోయి వాక్యం చెప్పినావా అలాంటి వాక్యం చెప్తే దేవుని ఆత్మ ఎంతగా దుఃఖిస్తుంది ఏం చేశారు ఇంతకాలం వీళ్ళు ఏమి సేవ చేశారు ఎందుకంటే వాళ్ళ గురించి నేను ప్రశ్నిస్తలే నేనేదో గొప్ప నేను చెప్తలేను ప్రభు మనకు ఆ రీతికి చూపిస్తాడు దేవుని ఆత్మ గోచిస్తు మనం చేస్తలేం మన గురించి కూడా చెప్పుకోవాలి కదా కానీ మనం చెయ్యాలా అని ప్రభువు మనల్ని హెచ్చరిస్తున్నాడు ఇది రెండంచులు గల కట్గం వాక్యం కాబట్టి మన జీవితాలు అట్లా ఈ రోజు మనం పరిశీలించుకోవాలా తీర్మానించుకోవాలా నువ్వు అక్కడే చెక్కబడ్డలే పడిపోయిన వాడు లేకుండా ఉంటాడా వాడు పడిపోయినలాగానే చూడొద్దు ఎప్పుడు కూడా సరే నువ్వు లేచి ముందుకు నడుస్తుండొచ్చు కానీ పడిపోయే వాడు నువ్వేం చేయాలా నువ్వు చేయబట్టి లేపుకొని తీసుకోబోతు నీతో పాటు అది సేవకుల లక్షణం వాడు పడిపోతే నాకెందుకు అని వాడిని పాయింట్అవుట్ చేసేడు కాదు సేవా జీవితం ప్రతి ఒక్కరిని మనం ప్రోత్సహించాలా అలాంటి వాళ్ళు నువ్వు కనిపి నువ్వు వెతికితే నీకు కనిపిస్తారు మరి నువ్వేం చేస్తావు ఆ టైంలో ఒకవేళ ఏసుప్రభు నీ నీ నీ నీ పక్షంగా ఏం చేసిండు ఒక వ్యక్తి ఎరుశల్యం విడిచిపెట్టి ఎరుకోక బయలుదేరిండు ఏం చేసిండో దొంగల చేతులు చిక్కబడ్డరు ఈ రోజు దొంగల చేతులు క్రైస్తవ సంఘం చిక్కబడింది ఎందుకంటే ప్రభు నుంచి తొలిపోయినారు చిక్కబడ్డరు కానీ యాజికులు ఏం చేస్తున్నారు లేవిడు ఏం చేస్తున్నాడు చూసి పక్కగా వెళ్ళిపోతున్నారు దేవుని సేవకులే వాళ్ళు నాకెందుకు నేను మంచి నా కుటుంబం బాగుంది నా పిల్లలు బాగున్నారు ఆదివారం చర్చికి ప్రార్థన చేసుకుంటా ఉపాసం ఉంటున్నా అన్ని బాగానే ఉన్నాయి కానీ ఆ యాజకుడికి మనకి ఎలాంటి తేడా ఉండదు మనంటే మన గురించి మాట్లాడుతులేదు బైబుల్ వాక్యం హెచ్చరిస్తుంది మనల్ని అది ఎవరైనా కావచ్చు నేనైనా కావచ్చు ఎవరైనా కావచ్చు యాజకుడు పక్కకపోతే ఒక సమరుడు వచ్చేసి వాడి దగ్గరకు పోయి పరామర్శించి ప్రేమ చూపించి వాడికి ద్రాక్ష నూనె పోసి వాడిని గాయాలు కట్టి వాడికి డబ్బు ఖర్చు పెట్టి ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్లి తర్వాత వెళ్ళ చెల్లించి వాడిని మంచి ఆ సమర్యుడు ఏం చేసిండు యాజకులు ఏం చేసిండు ఆ లేవీలు ఎప్పుడు బల్లులర్పించే లేవీలు ఏం చేసిండ్రు యాజకుడు ఏం చేసిండ్రు ఒక సమరుడు అన్యుడు వాడి మీద జాలి కలిగింది అందుకే అన్య జనుల మధ్య నా నామం దూషింపబడుతుంది అంటే ఇలాంటి వాళ్ళు వాళ్ళనే ఆ అన్యుల మధ్య ఆ అన్యుడైన వాడు దేవు ఆ సమరుడు ఏసు ప్రభు ఈ రోజు ఆ సమరుడి లాగా ఉన్నావా నేనున్నానా పరిశీలించుకోవాలా అలాంటి వాళ్ళు కొరణ ప్రాణంతో కొట్టుకుని దొంగల చేతులు చెక్కబడే దుష్టుడు దోచుకొని వాళ్ళని భయంకరంగా వాళ్ళని బట్టలు దోచుకొని వాళ్ళ ఆత్మీశైతిని దోచుకొని బందీలుగా ఉన్నారు కానీ బయటికి మంచిగా కనిపిస్తున్నారు అలాంటి వాళ్ళకి హృదయాన్ని నువ్వు చూడగలవు దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు తన ఆయన హృదయములకు నువ్వు పోగలవు హృదయములకు పోయి నువ్వు చూడగలవు చూసి రాగలవు ఆయన దేహములకు నువ్వు పోగలవు నీ ఆత్మ అక్కడ నువ్వు పోయి చూసి రాగలవు బయటికి అక్కడ ఏముందుకలు చూపించుడు మందిరంలో కన్న మేసి పని మందిరం అంటే ఈరోజు మనిషి పత్రిక మందిరమే మందిరంలో కన్నమే చూపిస్తా అంటే ఏం జరుగుతుంది మందిరం అంటే దేవుడిని చూపిస్తాడు ఎప్పుడు చూపిస్తారు నువ్వు పోతేనే చూపిస్తావు లేకుండా చూపించడా కాబట్టి ఆత్మీయ జీవితము ఏ రీతిగా మనం కొనసాగించుకోవాలా అనే విషయం మన ప్రభు అది జ్ఞాపకం చేస్తున్నారు మనకి ఆ లేవిడు ఆ యాజకుడు పక్కగా పోతే క్రోణ ప్రాణతున్న వాడిని ఎవరు కాపాడేండు అని కాపాడేడు కాబట్టి ఆ టైంలో పాష్టర్లు పట్టించుకోకపోతే దేవుడు ఇంకొకరు లేపుతాడు అన్నిటికీ ఎట్లా జాలి కలిగింది వాళ్ళకి ధర్మశాస్త్రం తెలీదు ఏం తెలియదు కానీ వాక్యం తెలిసిన మనం ఏం చేస్తున్నాం ఆ వాక్యాన్ని మనం పాటిస్తానమా కొన్ని పాటిస్తున్నాం కొన్ని వాటిని పాటించలేకపోతున్నాం కానీ పాటించాలని ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు అది ఎట్లా నెరవేర్చుకోవాలి నా జీవితంలో కష్టపడే వాళ్ళు ఉండరు కొన్ని కొన్ని కష్టతరంగా ఉంటాయి అయినా నాకు నెరవేరాలి ప్రాబ్బా అని ప్రయసపడే వాళ్ళు ఉన్నారు ఎందుకు వచ్చిన బాధని ఆగిపోయే కూడా ఉన్నారు కాబట్టి మనం ఎట్లా ఉన్నాం ఈరోజు మనం అర్థం చేసుకోవాలా దేవుని సేవకులు ప్రతి ఒక్కరిని ఆత్మీయస్థితిలో నడిపించాలా వాళ్ళ ఆసక్తి ఎప్పుడు కూడా మన్నుతూనే ఉండాలా కాబట్టి మన ప్రభు ఒక హృదయము ఆయన బలి మనల్ని ఏం చేసిందో ఈరోజు నీ నా జీవితంలో అలాంటి అర్పణ కలిగి మనం జీవించగలమా ఈరోజు సంఘాల్లో ఎంతో జీవితాల్లో ఎంతో జీవితాల్లో దేవుని వెలుగు లేదు ఎన్నో ప్రాంతాల్లో చీకటి ఉంది నిజమైన వెలుగు ఏసు ప్రభు ఆ వెలుగు మనం ధరింపజేస్తే చీకటి గల చోట్ల వెలుగు అవసరం కదా ఎక్కడ చీకటి ఉందో అక్కడ వెలుగు ప్రసరింపబడాల కాబట్టి వెలుగు ఒక దగ్గర ఉంటే లైట్స్ అన్ని ఒక దగ్గర వేస్తే ఒక పెద్ద బీటింగ్ జరుగుతుంది అనుకో ఎన్నో లైట్స్ ఉంటాయి కానీ అందరు లైట్స్ ఎక్కడ కానీ అక్కడ అందరు ఒక దగ్గర కూర్చుంటే ఏమన్నా అర్థం ఉంటుందా లైట్ అన్ని ఒక దగ్గర ఏం అర్థం కానీ ఒక లైట్ ఎక్కడ చీకటి ఉందో అక్కడ పోయి వెలిగితే అక్కడ వెలుగు వస్తూ ఉంటది ఈ రోజు సంఘం ఏం చేస్తుంది అంటే ఒక దగ్గర గుమ్ము ఆ గోడలు చుట్టూ తిరుగుతూ అక్కడెక్కడే తిరుగుతున్నారు బయట ప్రపంచంలో అడుగు పెడతలేదు బయట ప్రపంచం నువ్వు అడుగు పెడితే నీ కళ్ళకు కనిపిస్తుంది అందుకే ఏస్తు ప్రభు అంటాడు మీరు చెప్తారు నాలుగు నెలలైన తర్వాత కోతకాలం వస్తుందని తమర స్త్రీతో చెప్తా ఆ బోధలో మనకు కనిపిస్తూ ఉంటది ఒక్క స్త్రీ కోసం ఆయన పోయిండు శిష్యులకు అక్కడ విధానం చూపిస్తుంది నాలుగు నెలల తర్వాత కోతకాలం వస్తుంది కానీ ఇప్పుడు నేను చెప్తున్నా మీకు ప్రభు ఆగ్నిస్తున్నాడు ఇప్పుడు మీ కన్నులు ఎత్తి చూడండి ప్రపంచం అది ఇప్పుడే కోతకొచ్చి కోతకొచ్చి రెడీగా ఉంది కోసేదే ఆలస్యం నీ కన్నులు ఎత్తి చూడండి ఆత్మ నేత్రాలతో మీకు చూడండి శిష్యులతో చెప్తారు ప్రభు ఈ రోజు మనం కూడా శిష్యులమే ఈరోజు మనతో కూడా ప్రభు చెప్తుంది నీ కన్నులు చూడండి ఎక్కడ కోత విస్తారంగా ఉంది కానీ పని వాళ్ళు ఒక చిన్న గుంపే ఎంత చేస్తారు వాళ్ళు కాబట్టి ఆ చిన్న గుంపు పెద్ద గుంపుగా తాకు కావాలంటే సేవకులు తయారు కావాల్సిందే అది ఎవరు చేయాలా కోత యజమాని వేడుకోమని ప్రార్థించమంటున్నాడు ప్రార్థన చేస్తే దేవుడు మార్గం ధరిస్తాడు నడిపిస్తాడు దేవుడు పనులు ఎత్తి చూడాలా అనే విషయం మన ప్రభు చెప్తుంది అయితే ఈ అగ్ని అనేది ఎప్పుడు కూడా మనం మనలో మండాలా ఆత్మీయ సామర్థ్యం అంటే దేవుని శక్తి కలిగిన వాళ్ళ మనం ఆయన అభిషేకం పొందుకున్న వాళ్ళ కూడా కాబట్టి ఆయన అగ్ని ఎప్పుడు నీలో మండుతూనే ఉండాలా ఆ అది కూడా ఎప్పుడు కూడా ఆరిపోతుంది కట్టెలు వేసి దాన్ని ఎప్పుడు అది ఆరిపోయిందంటే కష్టం మళ్ళా అది అతుక్కోవటం కాబట్టి ఎవరొకరు పోయి మళ్ళీ వెలిగించాలా ఈ రోజు ఆరిపోయిన జీవితాలున్నాం ఒకప్పుడున్న మా జీవితాలని దేవుడు వెలిగించండు ఇప్పుడు నువ్వు వెలిగింపబడ్డావు ఇతరులు నువ్వు ఆ వెలుగు నువ్వే ఎక్కడ పెట్టుకుంటే కష్టం కదా కాబట్టి నాకు ఒక విషయం యొక్క గ్యాప్ ఉంది ఏంటంటే మేము అప్పుడు ఇటుకలు పనిచేస్తాం ఇబ్రాహీంపట్నంలో నేను చిన్నప్పుడు పది పన్నెండు సంవత్సరాలప్పుడు చదువు మానేసిపోతే మా నాన్నోళ్ళు అక్కడ అక్కడ ఇటుక బట్టీలు తయారు చేస్తుంటే ఆ ఇటుక బట్టెలు ఇటుకలు వేస్తాడు దానికి బొగ్గు అన్ని వేసిపోడు అయితే అంతా రెడీ అయిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తాడు ఒక పెద్ద దివిటీ తీసుకుంటాడు ఆయన కొంచెం డీజిల్ పోసి మంట వేసేసి ఎన్నో వందల పొయ్యిలు ఉంటాయి చుట్టూరు ఆ బట్టి చుట్టూరు అని ప్రతి ఒక్క పొయ్యిని ఆ ఆ దివిటీ పెట్టి ఇట్లా ఇట్లా మండించుకుంటా పోతా ఉంటాడు అన్ని రౌండ్అప్ మొత్తం తిరుగుతా చుట్టూ తిరుగుతాడు అన్ని మండుతూ ఉంటాయి అన్ని పొయ్యిలు మండినప్పుడు ఏమైందంటే ఆ బట్టి మంచిగా కాలుతున్నట్టు ఏది ఏది కాలుపోయినా కానీ మళ్ళా రిట్ మళ్ళీ చూసుకొని ఎక్కడ కాలేదని చెప్పి వీక్ ఉందని చెప్పి మళ్ళీ అక్కడ పోయి మళ్ళా నూనె పోసి మళ్ళా మన్నింపజేస్తాడు అప్పుడు ఇటుకలు మంచిగా కాలుతా ఉంటేనట్టు కాలితే మంచి విలువ ఉంటుంది దానికి కాబట్టి ఆ విలువ కొన్ని ఇటుకలు కాలువ పచ్చిగుంటాయి నీళ్లు కడితే ముద్దలాగా అవి కాలువన్నట్టు కాబట్టి దాని అర్థం అక్కడ కూడా ఒక సత్యం దేవుడు మనం చూపిస్తున్నాడు నువ్వు ఒక వెలుగులాగుండి ఇతరులు వెలిగించాలా తర్వాత అది సంపూర్ణంగా అది ప్రతి నీ ప్రార్థన జీవితం మీద నీ ఆత్మీయ జీవితం మీద వాళ్ళు కూడా ఆ స్థితికి నువ్వు తీసుకుని రావాలా నువ్వు తెలుసుకున్న సత్యాన్ని ఇతరులు కూడా మన్నింపజేసి వాళ్ళు కూడా ఆ తీసుకొస్తే వాళ్ళు కూడా ఒక రాళ్ళులాగా తయారైపోయి ఆయన మందిరం కట్టే ఒక సాధనం ఒక రాళ్ళు ఇటుక లాగా ఒక మంచి ఒక ఇటుక ఇటుక కాబట్టి ఈ ప్రయాసము ఇది పడాలంటే ఇది ఈజీ కాదు కాబట్టి సేవా జీవితం అంటే అంత ఈజీగా అనుకునే సేవ చేత ఇక్కడ కాదు అది దాన్ని ప్రయాసంతో కూడిన సేవ అలాంటి శేషాన్ని దేవుడు చూస్తుంది ఆ గిద్యోను ముప్పై రెండు వేల మంది సైన్యం ఉంటే మూడు వందల మంది పోయిన మిగతా వాళ్ళు ఏమైపోయినాయి ఇది మనం అర్థం చేసుకోవాలా అందుకే ఒక రెండు వాక్యం నేను మన జీవితాలు మన ప్రభు ఏ రీతిగా మన కొరకు అర్పించిందో ఈరోజు నేనా జీవితాలు అనేకుల ఎట్లా అర్పింపబడుతున్నా అలాంటి అర్పింపవలైన జీవితాలు మనం కలిగి ఉన్నామా ఒకవేళ కలిగి లేకపోతే మన తీర్మానించుకొని ప్రభు నమ్మదగిన వాడు ఆయన కృపగల దేవుడు కాబట్టి తప్పక ఆయన మన జీవితాలని ఆ రీతిగా మార్చగలడు అది నీ చేతులలో ఉంది కాబట్టి ఎవరి జీవితం వారి చేతిలోనే ఉంటుంది కదా కాబట్టి అందుకే ఎఫ్సం రాసిన పత్రికలో ఈ వాక్యాన్ని మనం ఎప్పుడు తరచుగా నాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది చూడండి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఐదో అధ్యాయం రెండవ వచ్చిన మొదటి వచ్చిన చూస్తే ఇంకా బాగుంటుంది కావున మీరు ప్రియమైన పిల్లల దేవుని పోలి నడుచుకోండి కాబట్టి దేవుని పాటి యేసు ప్రభు ఎట్లా నడుచుకున్నాడో అట్ట మనం నడుచుకోవాలా కాబట్టి క్రీస్తు మేమును ప్రేమించి కాబట్టి ఆయన ప్రేమించిండు ఎలాంటి ప్రేమ చూపించిండు అది మన జ్ఞాపకం చేసుకోవాలా తర్వాత పరిమళ సువాసన ఉన్నటకు కాబట్టి పరిమళ సువాసన ఎందుకు అవసరం ఒక ఒక ఒక చెడుపైన వస్తు ఉంటే దానికి వాసన ఏం చేస్తే బీచ్ని పోవడం జరుగుతాయి చాలా మంది ఇలా ఒక చెప్తున్నా లేకపోతే సెంట్ జరుగుతా చనిపోయిన వెతుకుని ఎందుకంటే వాసన రావద్దని కాబట్టి పాపపు జీవితము వాసనతో గుడింది ప్రసత్వంతో గుడింది అలాంటి జీవితాన్ని పరిమళ సువాసన మనకు దేవుడి ఇచ్చిందంట ఎట్లా వస్తుంది ఆయన జీవితాన్ని అట్లా బలిపెట్టం లాగా ఆ బలిపెట్ట మీద తన జీవితాన్ని త్యాగం చేసి కాల్చబడి అయినా మన పాపముల కొరకు మనం ప్రేమించండు పరిమళ సువాసన మన కొరకు తను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు అయినా ఆయన జీవితాన్ని అర్పణముగా బలిగా అర్పించుకున్నాడు కాబట్టి ఈరోజు మనం కూడా అట్లా అనేది మనం రెండు వాక్యాల చూసి చూడండి కాబట్టి ఎలాంటి జీవితం మన ప్రభు మనకి ఇచ్చాడు ఈ రోజు మరణోపవాసన కొలింగ లక్షణ పత్రిక చూస్తే మేము మరణ నశించుకో మరణ జీవోపవాసన గాను నశించిపోయే వరకు జీవోపవాసన గాను కాబట్టి పత్తిది అనేక ఆయన పరిమళ సువాసనాన్ని అనేక చోట్ల వెదజల్లాలని మమ్మ దేవునికి సమర్పించుకున్నామని చూస్తాం వాక్యం కాబట్టి ఇక్కడ ఏం చెప్తుండే మీరు అలాగేనే ప్రేమగానే నడుచుకోమన్నాడు కాబట్టి అలాంటి ప్రేమ గలు నడుచుకోవటం అంటే ఆయన ఏం చేసిన త్యాగము ఈ రోజు ప్రభు నమ్ముకున్న మన అలాంటి జీవితం జీవిస్తేనే గాని మనం ఆయన కొరకు ఈ లోక అప్పుడే మనం నిజమైన యాజకులుగా మనం కల్పిస్తాం కాబట్టి ఇంకొక వాక్యం నేను చూసుకుంటాను ఇక్కడ ఏముందంటే యశో గ్రంథం యాభై మూడో అధ్యయంలో ఐదో వచ్చినప్పుడు నాలుగో వచ్చిన అతడు మన రోగం భరించే మన వ్యసనములను సహించే ఆయన మెత్తబడిన వాణిగాను దేవుని వల్ల బాధింపబడిన వాడి శ్రమను వాడిగా ఉచితి కాబట్టి ఆయన మరి కొరకు పడి కానీ ఈ రోజు రైతవ జీవితంలో అలాంటి బాధలు అలాంటి దేవుని బిడల కొరకు ఆయన కొరకు చెల్లిం పడుతుండమా అనేది మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఇది మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి ఈ రోజు నీ జీవితం నా ఉచితము బలిపీఠం కింద ఉన్నప్పుడు ఆయన ఆయన అగ్నిలు మడుతున్నప్పుడు ఆ కట్టెలు అనేది నువ్వే వాళ్ళు వేసిన కట్టెలు బలి పశువును అర్పించిన అక్కడ దేవుని అది ఇంపైన సువాసనలకు చేరింది ఈ రోజు అనేక జీవితాల్లో పరిమళ సువాసన రావాలంటే మరణపు పాపమనే జీవితంలో నుంచి వాళ్ళు పరిమళ సువాసనలకు నువ్వు నడిపించాలంటే నీ జీవితం అట్ట బలిగా అర్పించగలవా ఈరోజు మనం తీర్మానించుకోవాలా అలాంటి జీవితం మనం జీవించగలమా జీవించగలము అని వాక్యం చెప్తుంది జీవించాలా కూడా మీరు ప్రేమగా నడుచుకున్నాడు అక్కడ పత్రికలు అంటే మీరు అట్లా అట్లా ఉండాలని చెప్తున్న వాక్యం అక్కడ అది మన అట్లా కొరకు తన జీవితాన్ని త్యాగం చేసుకున్నాడు పౌలు ప్రాణార్పంగా పోయిబడ్డాడు సేవలు అని ఒక వాక్యంలో కాబట్టి మన జీవితాలు కూడా ఎంతో మంది ఈ లోకంలో ఎంతో ఆత్మలు ఘోషిస్తున్నాయి ఎవడు మమ్మల్ని విడిపింపగలడు ఈ బానిసత్వం నుంచి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి మిగులు ప్రస్తావ్యత మూలుగుతుంది కాబట్టి ఆ ఆ మూలుగు వాళ్ళని ఆ మూలుగులు వినడు దేవుడు అక్కడ ఐగుర్తుల మూలుగులు వినడా లేదా అబ్రాహా ఇస్లాపకం చేసిన వాగదాన్ని జ్ఞాపకం చేసుకుని మోసే నడిపించింది ఈ రోజు నువ్వు ఒక మోసే లాగా తయారు కావాలా ఆరిపోయిన జీవితం ఉండి ఒకప్పుడు మండిండి తర్వాత ఆ మండు చిన్న పొదాల దర్శనం ఆయన మండింపజేసింది మోసేని ఈ రోజు దేవుడు నిన్ను మండిస్తున్నాడు ఒకవేళ నువ్వు ఆరిపోయి నీకు అలాంటి ఆసక్తి నీకు లేకపోవచ్చు ఒకప్పుడు చేసిన సేవ ఈ రోజు ఆయన అగ్ని నిన్ను మండింపజేస్తుంది నువ్వు దాన్ని నమ్మితే ఈ రోజు వాక్యాన్ని మనం స్వీకరిస్తే దేవా ఆగ్ని మండుతున్న ప్రభు అనే మనం ఎప్పుడైతే మనం ఆయనకు సమర్పించుకున్న మన జీవితాలలో అది సంపూర్ణంగా దహించబడితేనే ఇతరులకు అది ఇంపైన సువాసనలా ఉన్నప్పుడే అనేకులు జీవంలోకి వస్తారు కాబట్టి అలాంటి త్యాగపూరితమైన సేవ మనం చేసి ఆయన కొరకు మన లోకంలో జీవించాలా ఆయన రాకడం బహు సమీపంగా మనం సిద్ధపడాలా అనేకులు మనం సిద్ధపరచాలా అనేక జీవితాలను మనం మండింపచేయాలా మన హృదయం అని బలిపెట్టే మీద దేవుని అగ్ని మండుతూనే ఉండాలి ఎప్పుడూ రాలిపో కాబట్టి ఈ చివరి గడిలో మనం ఉంటున్నాం కాబట్టి కాబట్టి అందుకే మనం ఒక పాట పాడుతాం నిద్రించిన వారి వెన్ను తట్టాలా చల్లారి గుండెల్లో వేడి పుట్టించాలా అనేక జీవితాలను మనం ప్రోత్సాహించి వాళ్ళ దేవుని ఆసక్తిని రేపాల మనం దేవుని ఆత్మ అలాంటి అభిషేకం మనకు అనుగ్రహించి అనేకులు మనం ఆ రీతిలో ప్రభావితం చేసేలా నడిపించాలని ఈ ప్రార్థిస్తాం ఈ దేవుడి చిన్నవాక్యం దించిన గాక పరిశుద్ధి మా ప్రియ పరలోకి తండ్రి నీకు ఎంతో వర్ణానిస్తయ్యా వాకిందర ప్రభావ మీరు మాతో మాట్లాడినారు ప్రభావ ఆగిపోయిన జీవితాలను మమ్మల్ని వెలిగింపజేసినారు ప్రవ్వ ప్రవ్వ మీకు అగ్ని మాలో ఎప్పుడు మండుతూనే ఉండాలా అది బలిపెట్టి మీద ఉన్న అగ్ని ప్రవ్వ అది ఎప్పుడు కూడా ఇంపైన సువాసనలాగా వాళ్ళు బలి అర్పించినప్పుడు అది మీకు చేరింది ప్రవ్వ ప్రవ్వ మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు మా కొరకు మీరు అంతగా బలిగాను అర్పరముగా మీరు అర్పించుకున్నారు మా కొరకు పరిమళ సువాసన మీరు మాకు అనుగ్రహించినారు ప్రవ్వ మా జీవితాలు మరణపు వాసన ఉండే ఓ ప్రవ్వా ఈ లోకమైన పాపపు వాసన ఉండే వాళ్ళు పనికి వాళ్ళ వాళ్ళం దేనికి పనికిరా పెంటలు ఉన్న వాళ్ళ మమ్మల్ని మీరు ప్రవ్వా మమ్మల్ని ప్రభ మీకు పరిమళ సువాసన మీరు మాకు అనుగ్రహించినారు ఓ ప్రభావ మీ జీవితాన్ని మాకు వరకు త్యాగం చేసినారు ప్రవ్వారు ప్రేమ గల నడుచుకోమన్నారు కాబట్టి అలాంటి ప్రేమ మా హృదయాన్ని పుట్టించమని ప్రార్థిస్తాం అలాంటి ప్రేమ వాళ్ళు లేదు ప్రవ్వా అంత త్యాగం మేము చేయలేదు కాబట్టి మేము ఇక్కడి నుంచి ప్రవ్వ ఆ వాక్యాన్ని మేము పాటిస్తాం ప్రవ్వా సహాయపడండి అది బహు కష్టతరమైంది అయినా గానీ ప్రభా సమస్తం మీకు సాధ్యం కాబట్టి మేము నమ్ముతున్నాం ప్రభావ మీరు ఆ రీతి మమ్మల్ని నడిపిస్తారని మా హృదయాలు మండింప చేయండి ప్రవ్వా ద్రోషం కలిగి జీవించాలా ఎంతో మంది నశించిపోతున్నారు ఎంతో మంది సేవకులున్నారు ప్రభా రీతిగా నిరుచా స్థితిలో వాళ్ళందరమీ బలపరచాలా గొప్ప ఉద్యమం తీసుకుని రాలి లోకంలో ప్రవ్వాస్తు క్రీస్తునామం మహిమపరచబడాలా ఆ నామాన్ని ఉన్నత స్థితికి మేము లేవనెత్తాలా విశేషమైన అద్భుతాలు జరగాల మా సేవలో ప్రవ్వ నా గొప్ప గొప్ప సూచక్రియలు మహాత్కర్యాలు జరగల అనేకులు నీ నామ విశ్వాసం ఉంచాలా ఓ ప్రవ్వా సకల జనులు ప్రవ్వా నీ నామాన్ని స్వీకరించే ప్రతి మోకాలు ఏస్తు క్రీస్తున్న వంగల అలాంటి అద్భుతాలు చేస్తన్నారు కాబట్టి మేము తీర్మానించుకుంటాం ప్రవ్వాళ్ళు అరీతిగా నడిపించండి అలాంటి సేవలు ప్రవ్వా నశించిపోతున్న ఆత్మల కొరకు మేము కన్నీరు వచ్చి మేము ప్రార్థించాలా ప్రవ్వా ఎన్నో ఆత్మలను నశించిపోయి వాటిని వాటి వెతకాల మీ వెలుగును మేము ప్రసరింప చేయాలి ఈ లోకంలో అలాంటి సేవలకు నడిపించండి ప్రదర్శిస్తాను అందరి మీరు ఆస్వాదించండి ప్రవ్వా నూతన అభిషేకం ది ప్రార్థిష్టమైన రామచంద్ర గురించి మేము ప్రార్థిష్టమైన ఆ నాలుగు కింద ఉన్న గడ్డ ప్రవ్వా అయినా ఎంతగానో ప్రవ్వా ఆక్రదం జరుగుతుంది ప్రవ్వ అప్పటి గురించి మేము ప్రార్థిష్టమైన ఆ నాలుగున్న గడ్డి దురాత్మని ఈస్తు క్రీస్తున్న ఆ గడ్డ నాకు దురాత్మ బయటి రాయిస్తానని ఆజ్ఞాపిస్తున్నాను అది సంపూర్ణంగా నార్మల్ తీసుకుంటాను ప్రభావ దేవాత అప్పుడే మీరు స్వస్థ పచ్చండి చేసిన పతి పాపము క్షమించండి మీ కనికెరం మీ కృప చూపించండి తన జీవితం మీరు సమర్పించుకోలేక ఆకర్షించుకోండి అప్పటికి మరికి అవకాశం గురించిన ప్రభావం ప్రార్థిస్తున్న నీ నామం పట్టి ప్రభా మీరు కాపాడండి రక్షించుకోండి ప్రభావ ఆత్మ రక్షించబోతే మీ కొరకు సాక్ష్యం ఉండాల ప్రభావ రిపోర్ట్స్ లో నార్మల్గా ఇచ్చేయండి మీ కొరకు సాక్షలు పెట్టుకోండి ప్రభావలో ప్రదర్శిస్తారు అందరూ మీరు ఆశ్రయించి నూతనంగా అభిషేకించి పరిశుద్ధి తండ్రి మీకే స్థితులు సుఖాలు దేవా ప్రభా మాతో మాట్లాడి బలపరుస్తు నడిపిస్తున్న గొప్ప తండ్రి మీకు ఎంతో వదనాలనైనా అనేక పర్యాల్ మాలు మీకు ఎంతో వందలు ప్రభావ ఈ లోకము అనుమానాలు భయాలు తీసుకొస్తుంది కానీ మీ యొక్క వాక్యము ఆ అనుమానాల నుంచి భయం నుంచి విడుదల కల్పిస్తుంది మీకెంతో వందనలు అర్పించుకుంటున్నాం మీకెంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం మనుషులను ఆశ్రయించటం అంటే యూహోని మేలు అని వాక్యం సెలవిస్తుంది అవును ప్రభావ యూహోని ఆశ్రయించటం అంటే మీ వాక్యాన్ని ఆశ్రయించడమే మీ వాక్యాన్ని ధ్యానించడమే కాబట్టినైనా మీ వాక్యం మీద మేము ఆధారపడుతున్నాం మా జీవితాలు ప్రభావ మీ వాక్యం మీద మేము కట్టుకుంటున్నాం నైనా కాబట్టినైనా మేము దేని విషయంలో భయపడకుండా దేని విషయంలో అనుమానించకుండా ప్రవ్వ అవిశ్వాసంలో ఉంటే స్వస్థపరచండినైనా మాకు విశ్వాసం అనే వారం అనుగ్రహించండి తండ్రి అంచలంచలుగా ఎదగాల ప్రవ్వ మీ యొక్క కృపలో సమృద్ధిగా మేము ఎదగాల కనుకరించమని ప్రార్థిస్తున్నాం కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బ్రదర్ సిస్టర్స్ అందరినీ వారి కుటుంబీకుల అందరినీ వారి పాపముల క్షమించండినైనా వారిని స్వస్థపరచండి ఓ ప్రభావ ఆత్మని ఏసాన గద్దేసినా విడిచిపెట్టుకో ఏసే క్రిష్ణీ ఆగ్పేసినవిడు భయం కలిగించిన ఏసే ప్రవ్వా ముఖ్యంగా తండ్రి అనుమానాలు తీసుకొచ్చిన సైతాన్ని ఏసాన బంధించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా శరళాన్ని స్వస్థపరచండి ప్రభావ మా శరీరాలను బహుగా తన్మలి అవునన్న తన్మాలి వేరు ఆడుతున్నారు మళ్ళీ జల్లడపడుతున్నాడు ప్రభావ మా జీవితాలలో కానీ మీరేమని స్వస్థపరుస్తున్నారు బలపరుస్తున్నారు ప్రతి అనారోగ్యం నుంచి సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం ఏసీ క్రిస్తున అన్న మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి మీ మహిమార్థంగా వాడుతున్నాం ప్రతి భయం నుంచి తొలగించండి ప్రతి ఒన్నొప్పు శరీరంలోని ప్రతి గాయాన్ని మాన్పండి ప్రతి నొప్పుల నుంచి విడదై చేయండి ప్రతి బలైన ఆత్మ నుంచి విడదై చేసి బలవంతులుగా తయారు చేయండి నైనా ఈ రాత్రి మంచి నిద్ర దేయండి వేకుని లేసితుంచి లానా సహాయపడమని మరి విశేషంగా ప్రభుత్వం మీ యొక్క సత్యాన్ని మేము అనేక చూపించాలా వాక్యాన్ని ప్రకటించాలా అనేకలను మీ చింతగా నడిపించాలా అటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని ఈసాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మరి లైవ్ ద్వారా నేను ఇక్కడ తండ్రి అది ని చిత్తం ద్వారా జరిగిందండీ పరిశుద్ధాత్మ నీకుందానన్నాయన మరి ఇక్కడ గృపులు ఎన్ని ఉన్నాయో అందరి కుటుంబాన్ని దీవించు ఆశీర్వించు దేవా మరి అందరూ గతించిపోతున్నారు దేవా మమ్మల్ని మాత్రం ఈ సజీ లెక్కలు లెక్కించు అందరి బతి నీకుందయనా పరిశుద్ధాత్మ నీకు ఇస్తూతం దేవా మేమేమై ఉన్నాం అది కేవలం నీ కృపనే దయానికి పరిశుద్ధాత్మ నీకుందాం ఏమిచ్చి మీరు మేము తీర్చుకోలేయన ఏమి ఇచ్చి కొని అడన దేవా నీ కృపలు మమ్మల్ని జ్ఞాపం చేసుకుని తండ్రి నీకు ఇస్తూతున్నాయి ఈ రాత్రి సమయంలో మాకు సమయం బట్టింద ఎందరో నశించిపోతున్నా ఆత్మలన్నీ రక్షించుకుని తండ్రి సుప్రభానికి వంద దేవ కోడుగుడ్డ లేని వాళ్ళందరూ మనం నశించిపోతుండీ వాళ్ళ ఆత్మచత నడిపించదేవా నాకు ఆహారం వాళ్ళకు సమాధానం వాళ్ళకు శాంతి వాళ్ళకు దయచేది ప్రతి కుటుంబానికి తండ్రి దేవ మేమే పార్టీ వారు నాయన నీకు స్తోత్రం నాయన నీ సజీ లెక్కలు దేవానికి స్తోత్రం మరి వాక్యమాల హృదయం నాటబడాలి తండ్రి దేవానికి స్తోత్రం ముఖ్యంగా రామచంద్ర బ్రదర్ కూడా ముట్టన నాలుగు గంట తీసుకుని దేవ ఈ గాయ నష్టంతో ముట్టి తాకి స్వస్థ పచ్చి మంచి ఆరోగ్యం మంచి జ్ఞానం దాని ముఖ్యంగా ఆ కుటుంబం తర్ని సేవలు ముద్రించి దేవాన్ని సేవలు అభిషేకించి వాడుకొని తండ్రి నామానికి మహిమా ఘనత ముఖ్యంగా ఈ లైవ్ లో అందరు కొడుకున్న కుటుంబం అందరిని పేరు పేరున జ్ఞాపం తీసుకోండి ఈ చిన్ని ప్రాదాన్ని పాదల్చిదం చేసుకోండి నదరేసిన తండ్రి ఆమె మహా అయిన తండ్రి మహా కృపా సత్య సంపన్నుడ జీవం కలిగిన తండ్రి జీవాధిపతి అయిన ప్రభ రక్షకుడ మా విమోచకుడ మా నీతికి ఆధారపొగు తండ్రి ఇస్తాయలు తండ్రి వందనాలు అంతరంగ ముందు మమ్మల్ని ఈదులుగాను ఇస్తాయలు గాను ఈ రాజ్యానికి హక్కుదారులుగా వారసులుగా మమ్మల్ని చేర్చుకున్న ప్రేమ స్వరూపి కరుణ సంపన్నుడ దాక్షిణ్యుడా నీకు వందనాలు తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా ఈ రీతిగా నీ ప్రియులతో కలిసి నిన్ను ఆరాధించలాగున స్తులాగున నీ స్వరం నీకు ప్రార్థించడాగానే కల్పించిన అవకాశమును బట్టి నీ కృపను బట్టి ధన్యతను బట్టి నీకు ఎంతగానో నృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ప్రభు ఏసయ్య మీకే యువేగములకు కలిగిన గాక అలే తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడనారు ప్రభా అవును మిమ్మల్ని పోలి నడుచుకోవాలా నీకు అంగీకారంగా ఉండాలా నీ చిత్తాన్ని గైకోని నీ వాక్యాన్ని గైకోని నీ హృదయానుసారంగా ప్రభా మేము జీవించాలా నీకు లోబడి భయభక్తులు కలిగి నీకు ప్రీతికరమైన సేవ మేము నీకు సాక్షులుగా ఈ లోకంలో మేము నిలబడాలా ప్రభా ఏ విషయంలో అనుమానించకుండా సందేహించకుండా విశ్వాసమునకు కరత దాన్ని కొనసాగించి వాడనైనా వైపు చూసు మీ ఎదుట ఉంచబడిన పరుగు ఓపికతో పరిగెత్తదాము తండ్రి కాబట్టి నీ వాక్యమే మమ్మల్ని విశ్వాసంలోకి నడిపిస్తుంది ఆదరిస్తుంది ధైర్యపరుస్తుంది మమ్మల్ని బలవంతులుగా మారుస్తుంది ప్రభ అలా నీ వాక్యంలో సంపూర్ణంగా మమ్మల్ని మార్చమని మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే రామచంద్రన్ బ్రదర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ గడ్డ నుంచి మీరు ముట్టి తాకి స్వస్థపరచండి ఆయన ఆ గడ్డ రిపోర్ట్కి వెళ్తుండేగా ప్రభా రిపోర్ట్స్ అన్ని నార్మల్ రావాలా ఆయన కూడా రక్షణ పొందాలా మారు మనసు పొందాలా ఏసుక్రీస్తు నామంలో నిన్ను రక్షకుడిగా అంగీకరించి నీ రాజ్యంలో ఉండాలా ప్రభ ఆయన కూడా గొప్ప సేవకుడుగా మారాలా ఆ కుటుంబం రక్షణ పొందాలా మీరే కృపా సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ చిత్తం ఆయన కూడా ప్రభా ఈ ఆరాధనలో రావాలా ప్రభ అలా ఆయనను మీరు సజీవ సాక్షులుగా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ ఆరాధనలో పాల్గొందిన ప్రతి బ్రదర్ ని సిస్టర్ని మీరు దీవించి ఆశీర్వదించి కుటుంబంలో నీ పరలోకపు శాంతి సమాధానం నెమ్మది ఏసుక్రీస్తు నామంలో అనుగ్రహించి వాళ్ళకున్న ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి అనారోగ్యాల నుంచి వ్యాధి నుంచి ఆర్థిక సమస్యల నుంచి ప్రభా అనేక శోధనల నుంచి ప్రభా ప్రతి వాటి అన్నిటి నుంచి ఏసుక్రీస్తు నామంలో తప్పించి ప్రభ ప్రతి అవసరము మీ క్రీస్తు మహిమ తీర్చి మాకు మీరు తోడుగా నేను మమ్మల్ని నడిపించమని నాయన తండ్రి మీకే వందనాలు తండ్రి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ పెట్టుకుంటున్నాం తండ్రి ప్రభా పరద్ర గొప్ప దేవ జీవం గల రాజ్యం మీకు ఎంతో వేలాది వందనాలు ప్రభా యేసు క్రీస్తునామం బట్టి వాక్యం చేత ప్రభా మీరు మాతో మాట్లాడనారు ప్రభా వాక్యాన్ని మా హృదయాలలో నీరు కట్టి మీరు దయచేయండి గొప్ప దేవుడో తండ్రి సర్వశక్తి సంపన్నుడు ప్రభా మహిమ స్వరూపుడు వేసు రామచంద్ర బ్రద నిమిత్తం ప్రార్థనించడం ప్రభా దేవ ఆ యొక్క ఆ యొక్క గడ్డ సర్జరీ ప్రభా వేసిన అమ్మంలో స్వస్థత కలగాల దేవా మీరు ప్రభా గొప్ప ఆత్మకార్యం జరిగించండి ఆ యొక్క బిడ్డకు ఒక అవకాశం మీరు దయచండి ప్రభా తిరిగి దేవా మీ యొక్క సేవ చేసేలా ఉన్నా సహాయపడండి ప్రభా దేవ మీకే లెక్కలేని వందనాలు వేసు ప్రభా మీ సేవల ఇంకా బలంగా వాడుకోండి ప్రభా ఎన్ని బాధలు ఉన్నప్పటికీ ఎన్ని ఇరుకులు ఉన్నప్పటికీ ఉదయవా శోధన శ్రమలు ఉన్నప్పటికీ దేవా మీ కొరకై తీర్మానం చేసుకొని ప్రయాసపడి వెళ్తున్న ప్రతి ఒక్క ఆత్మని ప్రభా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా వెంకడు వేయకుండా రాచా వాళ్ళని ముందుకు నడిపించండి మీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తి బలం చేత ఓ ప్రభా మీరుంటే మాకు చాలా ప్రభా దేవ మేము మీ వెంటుంటాం వేసేయ మీరు మా ముందుండి నడిపించండి ప్రభా మీరు మాకు తోడుగుండండి ప్రభా మీరు లేని ఆశీర్వాదం మాకు వద్ద ప్రభా మీ ఆశీర్వాదాలతో ప్రభా నిర్లక్ష్యమవుతున్న జీవితాలు మాకు వద్దు ప్రభా మీ కొరకు పనిచేయాలా దేవా ఓ దేవ మీకు ఎంతో లెక్కలేనని వందనలు ప్రభా మీ కొరకే రోషన్ కలిగి లోకంలో జీవిస్తూ ప్రభా మీ నామని మహిమపరచాల దేవా మీ నామని గణపరచాలా ప్రభా మీ నామని స్మరించాల దేవా మేము నడుస్తున్న ఈ యొక్క వెలుగులో ఈ యొక్క సర్వసత్యంలో ప్రభా అనేకులను నడిపిస్తూ దేవా వాళ్ళు కూడా మీ నామని మహిమపరుస్తూ వాళ్ళ జీవితాలను సంపూర్ణంగా ప్రభా మీకు సమర్పించుకునేలాగా దేవా మేము అలాంటి జీవితంతో ప్రభ ఆత్మ నడిపింపుతో నడిపింపబడాలా మీరే మాకు తోడుగా ఉండండి ప్రభా మీరే మాకు నీడగా ఉండండి ప్రభా మా కొండ కోట ఆశ్చర్య దుర్గం ఏ శ్రభ మీరే స్ప్రభ అలిలుయ మీరే మహిం పొందండి ప్రభా తోడుగా ఉండి ప్రభా మా అందరినీ నడిపించి ఓ ప్రభా మీ దర్శనరీతిగా రచయి రాత్రికాల సమయంలో మాతో మాట్లాడి ఓ ప్రభా పెలకాన్ని లేచి మీ నామి ప్రభ గనపరచాలా అలాంటి జీవితం మాకు దయచేయండి ప్రభా సంపూర్ణంగా నిర్లక్ష్యమైన జీవితాల నుంచి విడుదల పొందాలా ప్రభా దేవాస ప్రభా మిమ్మల్ని స్మరించని జీవితం మీకు సంపూర్ణంగా సమర్పితం లేని జీవితం ఈ లోకంలో ప్రభ జీవించిన వ్యర్థమే రాజా ప్రతి ఒక్కరు ప్రభ వాళ్ళ జీవితాలను సంపూర్ణంగా మీకు సమర్పించుకొని దేవం యొక్క రక్తానికి ప్రభా ఆ రక్తానికి రజా మేము లోబడి ఉండాలా అలాంటి జీవితాలను మాకు దయచేయండి ప్రభా ఏసాన తండ్రి ఆమెన్ తండ్రి ఇస్తు ప్రభానికే వంద నాలుగు రోజా బ్రహ్మపబుల గొప్ప దేవానికి వంద నాలుగు రోజా మహిమ తండ్రి నీకే వంద నాలుగు రోజా పరిశుద్ధానికి తండ్రి ఇంతసేపు నీ వాక్యం చేద్దాం అతను మాట్లాడవు తండ్రి మమ్మల్ని బలపరిచవు తండ్రి ప్రభానికే వంద నాలుగు రోజా నీకు అనుకూలమైన నా ప్రభా నీ చిత్తానుసారంగా మేం సేవ చేయాల నీ ఆత్మానుసారంగా మేం సేవ చేయాల ప్రభా నా తండ్రి నీకే వందనాల రోజా అలాంటి సేవ చేయడానికి ప్రతి బిడ్డ నీ పరిశుద్ధ ఆత్మ చేత నింపండి ప్రభా నీ వరలు ఫల చేత అభిషేకించండి తండ్రి నా ప్రభా నీకే వందనాల రోజా స్తోత్రం తండ్రి ప్రతి వాడబడాల ప్రభా నా ఎవరు వెనుకపోవడానికి వేయలేదు ప్రభా నా తండ్రి నీకే వందనాల రోజా ఇచ్చిన స్థలాంతో వాడుకోవాల ప్రభా అలాంటి కృపా భాగ్యాన్ని మా అందరికి కలగ చెయ్యండి ప్రభా నా తండ్రి నికే బంధనాల రోజా ఇంట్లో పాల్పొందిన ప్రతి బిడను దీవించండి తండ్రి ఆశీర్వదించండి తండ్రి వాళ్ళకి మంచి ఆరోగ్యము స్వస్థత దాయి చేయండి ప్రభా ఆ కుటుంబాల్లో శాంతి సమాధనము దాయిచేయండి ప్రతి ఇరుకులు ఇబ్బందులు తీసివేయండి ప్రభా నా తండ్రి నీకే బంధనాల రోజా యేసు ప్రభా ప్రతి బిడ సాక్షి బిడ్డగా ఉండటకు నువ్వు సహాయం చేయండి ప్రభానికే వందనాల రోజా దేవాన్ని అద్భుత కరుడు తండ్రి ప్రతి బిడ్డ జీవితంలోనూ అద్భుత కరీము జరిగించండి తండ్రి ఏసు ప్రభానికే మా రామచంద్ర వేషమే ప్రార్థిస్తున్నాం తండ్రి బిడను ముట్టండి తాకండి ప్రభా నరాజా ఆపరేషన్ ఉందంట ప్రభా ఆ గంట ఏస్తున్నామన్న నా ప్రభా ఆ గడ్డ ఎలాంటి భయంకరమైన రోగంగా ఉండడానికి వీల్లేదు ప్రభా టెస్ట్ పంపిస్తే కూడా ప్రభా నార్మల్ ఉండాల ప్రభా ఒక్కసారిను ఆయన వాళ్ళని క్షమించండి ప్రభా తిరిగి రక్షణలో నడిపించండి ప్రభా వాళ్ళ అన్ని లైన్ నిలుసుకోకుంటున్నారు ప్రభా తండ్రి వాళ్ళని మార్గంలో నడవాల ప్రభా రక్షణ పొందాల తండ్రి మరపిడను స్వస్థపరిచండి కుటుంబం అంతా రక్షణ పొంది నా ప్రభానికి ప్రతి దిన నడిపించింది ప్రసిద్ధిగా అనేక ఈ వాక్యం ప్రకటించాలే ప్రభావిని నీరు ప్రార్థన తెచ్చండి నా దీవాణి ప్రతి నీళ్ళు భయం భక్తి జీవితం అశుద్ధి జీవితం తెచ్చండి నా దీవ ఎంతమంది విన్నారు ప్రభా అందరు జీవించి ఆశీర్వాదం అందరు సేవలు వాడవాల కుటుంబం వాడబడాలా ఇష్టం ప్రభా ఎంతమందికి బ్రదరున్నారు వాళ్ళు తాకడం నీళ్ళు నీళ్ళు తోండి కష్టం నష్టం సమీపం చేస్తూ ప్రభా మీ జరిగించి నా దీవాణి స్కృతం జం వెలిగించాలా ఇష్ట ప్రభా రామ్ చదువు తాకి నాలు హీలింగ్ స్వస్థపరచండి ఆయన జన్మ పన్న క్షమించండి స్వస్థపం చేసాను ఆ వాగ్దంతో ఆ కుటుంబ రక్షణ నడిపి మీరు అక్కడ సిద్ధపడి జరిపించాలి వాక్యాన్ని బట్టి వంద ముఖ్యంగా రామ్ చంద్ర ప్రాడిస్తున్నాడు మా ప్రభా గడ్డ గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభా అేసు కృష్ణవును దేవాస్ మంచి ఐటక్ ఆపరేషన్ దేవా సక్సెస్ కావాలి మా ప్రభా యేసుకృష్ణ గర్దిస్తున్న ప్రతి దేవ మీరే శాంఛండి మా ప్రభా ఆ బిడ్డకు దేవాడు ఏసుకృష్ణ ప్రతి ఒక్కటి దేవాయమాప్రభ మీరే తోడైనాడు మా ప్రభా నమ్మే బిడ్డగా ఉంటా శామ్ విశ్వాసంలో ఎదుటకు సాయండి మా ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు దీని ఆశ్రయించండి మా అప్పు నీకే మా ఏమో గణతప్రవం చెల్లాల ప్రతి ఒక్క దాంట్లో మీరే ఉంటారు అని త్వరగా రాబోతున్నేసు క్రిసిపేట వేడికొచ్చున్నాం తండ్రి సర్వోన్నత సృష్టికర్త అయిన ప్రభానికి వందనాలు నిన్న నేడినంతరం అరీతిన్న దేవానికి వందనాలు ప్రభా ఇచ్చిన రాత్రి కాలం అవకాశం బట్టి నీకు వందనాలు ప్రభా యేసు ప్రభా వాక్యం చేత మీరు మాతో బట్టి నీకు వందనాలు ప్రభా యేసుకృష్ణ నామంలో మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించండి రక్త పురుషులు దయచేసి ఏసుకృష్ణ నామంలో దేవ ఇంకా మమ్మల్ని బలపరచండి ప్రభాకం సిద్ధపడాలా ప్రభా యేసు ప్రభానికన్నా కూడా తప్పిపోకుండా సహాయపడండి గొప్ప విజయాన్ని దయచేసి రక్షించి సాక్షిని నిలబెట్టి రాకడికి మేము తెచ్చుకోండి డి వేడుకున్నాం తండ్రి ప్రభావంలో ప్రార్థిస్తున్నాం నాయన రామచంద్ర విషయంలో ప్రభావిడ ముట్టండి తాకండి గడ్డను తొలగించండి రక్తప్రోషం దేయండి మీ సాక్షిని పెట్టండి ప్రభా యేసు ప్రభా ఇన్ఫెక్షన్ తొలికి దేవా ఈ రాత్రి కాలం బిడ్డ ముట్టండి తాకండి విడుదల కలిగంచి సాక్షిని పెట్టమని ఏసుకృసి అడి తండ్రి ఆమె ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపి మనకి ఏబిపింగ్ కు ప్రదర్శిస్తూల కుటుంబాలకి ఆరాధన పాల్గొనే వారు అందరికీ ఇంకెంత ఆ కుటుంబాలకి అందరికీ సదాకాలం తోడైండు కాక ఆమె